రాజ బ్రహ్మణా బ్రహ్మణస్పత శృంగన్ మోతు సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతందే గురుంపరా ం సహనా సహనౌత్తు సహ వీరంకరవాలై యస్విధీతమస్తు మా విద్షావై ఓం శాంతిశాంతిశ్శాంతి షత్ సత్య సత్యతి సమే స రాజపుత్ర రాజప్రత్యయవత్ బ్రహ్మ ప్రత్యయ దృఢీభవతి విస్ఫులింగవదేవరస్మా బ్రహ్మణో భ్రష్ట అంతవరకు వచ్చేయమో అనుకుంటున్నాం విష్ఫులింగస్ రాక్ అగ్నే భ్రంశాత్ అగ్నియేకత్వదర్శనాత్ అది విస్ఫులింగం యొక్క విష్ఫులింగ దృష్టాంతం యొక్క తాత్పర్యం అది దృష్టాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మహాగ్ని నుండి విష్ఫులింగములు అనేకములు వెలువడుతున్నాయి అనే దృష్టాంతం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ విష్ఫులింగములు నానా అనేకములుగా భాషించినప్పటికీ అవి పుట్టడానికి ముందు మహాగ్ని కంటే భిన్నంగా లేవు మహాగ్ని నుండి విడిపోవడానికి ముందు జారిపోవుట మహాగ్ని నుండి బయటపడిపోవడానికి ముందు అవి అగ్నితోటి ఏకములై ఉన్నవి అలాగే జీవుడు కూడా పరమాత్మ నుండి విడిపోయి ఉన్నాడు వీడి యొక్క యథార్థ స్వరూపము పరమాత్మయే దీన్ని ఇంగ్లీష్లో లీగ్ అనే పదం వాడతారు హీజ్ ఇన్ లీగ్ విత్ గాడ్ హీస్ నాట్ ఇన్ లీగ్ విత్ ది వరల్డ్ అయితే మనం ఎలా జీవిస్తాము మనం ఎలా జీవిస్తామంటే మనం ప్రపంచానికి చెందిన వాళ్ళలాగా జీవిస్తాం షేక్స్పియర్ కూడా ఏదో ఒక డ్రామాలో ఉంటాడు స్టేజ్ లాంటి నీ జీవితం ఉంటుంది ఈ ప్రపంచం అనే స్టేజ్ మీద మనం ఆడే నాటకం ఆ నాటకంలో మనకు పాత్ర ఉంటుంది ఆ నాటకంలో అనేక పాత్రలు ఉంటాయి దాంట్లో ఒక పాత్ర మనం అక్కడ ఆ పాత్రని పోషిస్తాము ఆ నాటకం స్టేజ్ మీద నాటక రంగం మీద నాటకాన్ని మనం ఆడతాము మన పాత్ర పూర్తయిపోయిన వెంటనే మనం స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతాము తెర వెనక్కి వెళ్ళిపోతాము అని చెప్తాడు అంటే దాని అర్థం ఏంటంటే నాటక రంగంలో మన పాత్ర కల్పితమే కానీ యథార్థం కాదు నాటక పాత్ర పోషించేవాడు ఆ పాత్ర ఎడల పాత్ర ఉన్నంతసేపు కూడా ఆ నటన ఉన్నంతసేపు కూడా ఆ పాత్ర ఎడల సాక్షిభావంతో ఉంటాడు నేను ఇప్పుడు దుష్యంతుడి నాటకం ఉందనుకోండి దుష్యంతుడు వ్యాసం వేస్తాడు ఒకడు నేను దుష్యంతుడిలాగా నటిస్తున్నాను అనే సాక్షిభావంతో ఉంటాడు నటిస్తున్నంతసేపు సాక్షిభావంతో ఉండి అదృష్టంత పాత్రను పోషిస్తాడు ఇది స్వామిజీ ఓ దృష్టాంతం చెప్పాడు ఒకడు బిచ్చగాడి పాత్ర వేశాడు పాత్ర అయిపోయిన వెంటనే అప్పుడు స్టేజ్ మీద పాత్ర ఎలా వేస్తాడు ఒక బొచ్చే బుచ్చ అంటే ఒక పాత్ర అల్యూమినియం పాత్ర ఒకటి తీసుకుని ముష్టిత్తుకుంటాడు అదే స్టేజ్ మీద పాత్ర వేస్తాడు వేసి నాటకం అయిపోయిన తర్వాత ఆ తెర వెనక్కి వెళ్ళడానికి బదులుగా ఆ తెర ముందు తెర దాటేసి స్టేజ్ ఢిల్లీ కిందకు వచ్చి అక్కడ ఆడియన్స్లో విచ్చబెట్టుకోవడం దాన్ని అందరూ ఆశ్చర్యపోతారు నాటకం ఏమో నాటకం కాదు నేను నిజంగానే బిచ్చగెత్తుకుంటున్నాను అంటాడు అదేమిటి నేను బెచ్చగెత్తుకోవడం ఏమిటి నాటకం నాటకానికి అతని ఫీజు లక్ష రూపాయలు ఈ నాటకం బిచ్చగాడి వేషం వేయడం కారణంగా మీకున్న సంపద ఒక లక్ష పెరిగింది అతను అనేక లక్షలు ఉన్న లక్షాధికారి పూర్వకాలం కథ ఇప్పుడు గత లక్షాధికారి అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు అనేక లక్షలున్న అధికారి ఒకప్పుడు ఇప్పుడు ఈ నాటకం వేసిన కారణంగా ఇంకో లక్ష జతబడింది అతని సంపదకి అంటే అతను మరింత ధనవంతుడైనాడు కానీ ఆ పాత్రని సాక్షిభావంతో చూడడం చేతగాక ఆ స్టేజ్ దిగి వచ్చి ముష్టి చెప్పుకుంటున్నాడు నేను బెచ్చగాన్ని నేను ముష్టి వాడను అనుకుంటున్నాడు మనం సంసారంలో అలా జీవిస్తున్నాము అనే అభిప్రాయం కాబట్టి ఇది ఒక ఇది ఒక సాధన విజిటేషన్ ఎలాగంటే నేను మనిషి ఎలా అనుకుంటాడు తన గురించి ఆ కియభావంలో ఉంటాడు ఎలా అయితే ఆ రాజపుత్రుడు నేను ఈ కిరాతని కొడుకును ఈ కిరాతని భార్య ఈమె తల్లి ఇది మా ఇల్లు ఇది మేము నివాసం చేసేటువంటి కొండ గుహల్లోపల సమాజానికి దూరంగా నివాసం చేయడం మా యొక్క నివాస స్థానము మేము దారి కాసి అటు పైనుంచే బాటసార్లను అటాక్ చేసి డబ్బు సంపాదించడం మా యొక్క వృత్తి మేము అలాగే జీవిస్తాము అని అలా అనుకుంటున్నాడు తన గురించి దట్ ఈజ్ హౌ హీ థింగ్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ వ్యాధ ప్రత్యయంగా జీవిస్తూ ఉంటాడు అలాగే మనం కూడా ఎలా జీవిస్తాము నేను ఈ సంసారానికి చెందినవాడిను ఇది నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఇక్కడ వాడిని నా వయస్సు ఇంత నా భార్య నా పిల్లలు నా భర్త నా ఇల్లు నా ఆస్తి కొంత పోగేస్తుంది మనిషి డబ్బు పోగేస్తుంది డబ్బు పోగేసేప్పుడు తన యొక్క దేహయాత్రకు అవసరమై అవసరమైన దానికి కొన్ని పది రెట్లు ఎక్కువ పోగేసుకుని నచ్చబెట్టుకోవచ్చు కదా కొంత ఇన్సూరెన్స్ అంట దేహయాత్రకి కావాల్సిన మొత్తం కంటే పది రెట్లు ఎక్కువ పోగే కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉంటాయి కాదు వంద రెట్లు ఎక్కువ పోగే పని అది కూడా కాదు లక్ష రెట్లు ఎక్కువ ఆ విధంగా మై స్పిరిట్ తోటి ఉంటాడు అన్నీ అక్యూములేట్ చేసుకుంటూ ఉంటాడు అలా అక్యూములేట్ చేయటం ఓ అన్ అక్యూములేటివ్ అదొక ఈ అక్యూములేటివ్ స్పిరిట్ అది మనిషికి అది సంసారం అంటే అదే ఏదో ఒకటి అలా అక్యూములేట్ చేస్తూ ఉంటాడు ఇంకేది దొరకకపోతే ఫేస్బుక్కి పోయి నాకు ఎంతమంది తెలుసున్న వాళ్ళు ఆ సంఖ్య అక్యూములేట్ ఎన్ని క్లిక్కులు ఉన్నాయి ఏడు వందలు ఉన్నాయా ఏడు వేలు ఉన్నాయా డెబ్బై చేస్తూ ఉంటాడు మా మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పారు లక్ష క్లిక్కులు వచ్చాయండి స్వామికి అయిన పోదు అండి శుభం ఉన్నాను నేను అంటే అదొక ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ది అదర్ కుచ్చునా కుచ్క్యూలేట్ చేస్తూ ఉండడం ఆ స్పిరిట్ తోటి ఉంటాడు ఎందుకని ఈ నేను ఇక్కడ దాన్ని ఈ లోకానికి చెందిన వాడను ఈ సంసారానికి చెందినవాడను ఇక్కడ మనం పోగేసుకున్నవన్నీ మనవి అని వీడు అనుకుంటాడు వాస్తవం ఏమిటి ఇక్కడ వాడు కాదు వీడు అగ్ని మహాగ్ని అగ్ని నుంచి వీటి విస్ఫులింగం వలే ఇక్కడ వాడు కాదు వీడు ఈశ్వరునికి చెందినవాడు ఈశ్వరునించి విడిపోయాడు మళ్ళీ కాబట్టి ఈ దృష్టాంతం ద్వారా నీవు ఈ లోకానికి చెందిన వాడము కావు ఈ లోకంలో అనేకములుంటే అనేకములో ఒకటి నీవు కావు నీవు ఆ మహాగ్ని నుంచి వచ్చినావు ఆ విష్ణులింగము వాడవు ఆ మహాజ్ఞయే నీ స్వరూపము నీవు ఈ లోకంలో జారి ముందు ఆ మహాగ్నితోటి ఏకమై ఉంటివి అని ఆ దృష్టాంతం యొక్క కాబట్టి జీవునకు వాడి యొక్క జీవత్వాన్ని బోధించడానికి శాస్త్రం అక్కర్ణ వాడి జీవిత్వం ఎప్పుడో అనుభవానికి వస్తూనే ఉంటుంది వాడికి నీకు అనుభవానికి వస్తూ జీవత్వము కల్పితము మిథ్య అజ్ఞాన కల్పితము నీ యొక్క యథార్థ స్వరూపము ఈశ్వరుడే ఈశ్వరుడు ఎలాగేనండి నేను జీవుడిగా ఉన్నాను కదా అంటే నువ్వు ఎప్పుడైతే నిప్పురవ్వు ఎలా అగ్ని నుంచి బయటపడడానికి ముందు మహాగ్నియే అయి ఉండేనో అదేవిధంగా నీవు ఆ ఈశ్వరు నుంచి జీవభావంలోకి జారిపోవడానికి ముందు ఈశ్వరునితోటి ఐక్యముగా ఉంది అని దృష్టాంతము యొక్క అభిప్రాయం ఆ విధంగా దృష్టాంతాన్ని అర్థం చేసుకోవాలి తస్మాత్ ఏకత్వ ప్రత్యయదార్ధ్యాయా సువర్ణమణిలోహాగ్ని విస్ఫులింగ దృష్టాంతా ఉత్పత్ది భేద ప్రతిపాదన పరాహ విస్ఫులింగ దృష్టాంతం ఉంటుంది అంటే మహాగ్ని నుండి నిపురలు వచ్చాయి సువర్ణ దృష్టాంతం ఉంటుంటాయి సువర్ణ దృష్టాంతం మనం తెల్లారి లేస్తే అదే సువర్ణ దృష్టాంతమే తిప్పుడు సో సువర్ణ దృష్టాంతం ఉంటే బంగారము ఆభరణములు దృష్టాంతం తర్వాత మణిలోహ దృష్టాంతం ఉంటుంది మణిలోహ సువర్ణ మణి లోహ మణి దృష్టాంతం లేరు లోహ దృష్టాంతం లేరు ఓహో అని ఆ తెలుగు స్కూల్ స్టేట్మా ఒకసారి మణి లోహ దృష్టాంతం ఆభరణము ఇనుము సువర్ణమణి బంగరు ముద్ద అది సువర్ణం అంటే బంగరు మణి అంటే ముద్ద అది సువర్ణమణి అది ఒకటి సువర్ణం వేరుమణి వేరు కాదు సువర్ణమణి తర్వాత లోహ లోహ దృష్టాంతం అంటే ఇనుము కత్తి కటారి మొదలగునవి ఇనుము కంటే భిన్నముకాలు ఏమండి కటారి అంటే అది ఒక ఆయుధం అనుకుంటారు కత్తి కటారి అంటారు అది ఇనుము కంటే భిన్నము కావులు అది లోహ అగ్ని విస్ఫులింగ అంటే అగ్ని యొక్క నిప్పు రవ్వల అంటే రవ్వ నిపుర ఈ దృష్టాంతములు ఈ దృష్టాంతాలని మీరు చూడండి వేదాంతంలో ఈ దృష్టాంతాలు వస్తూ ఉంటాయి మామూలుగా ఇనుము లోహము ఇనుము ఇనుము లోహము దాని నుంచి కత్తి కటా మొదలైనది ఇది ఆరోగ్యాన్ని సాందోళనంలో ఆరోగ్యాన్ని నఖ అనే మాటతో వచ్చింది అది అంత మనం అనుకోవట్లేదు కానీ సువర్ణ దృష్టాంతము లోహ ఇది నిపురమ దృష్టాంతము మనకు కనపడుతుంది ఆ దృష్టాంతం మీకు ఎలా బంగారము ఆభరణాల దృష్టాంతము ఎలా మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఆచార ద్వైతాచార్యుల పాఠం చదవకుండా ఉండాలి ఎందుకంటే మీరు ద్వైతాచార్యుల పాఠం చదివేసి వాడు కండిషనింగ్ చేసి పెట్టేస్తే వాడు చెప్పిందే మీకు అనిపిస్తుంది ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు ఏ కండిషనింగు వద్దు ఇటు అద్వైత కండిషనింగ్ వద్దు ద్వైత కండిషనింగ్ వద్దు మీరు ఇండిపెండెంట్గా ఆలోచించండి బంగారము ఆభరణములు వేరైనా బంగారము ఒక్కటే ఒకే బంగారము ఆభరణాలు వస్తున్నాయి అని ఉంది దృష్టాంతం ఈ దృష్టాంతంలో ఏకత్వము అనే మాట వినపడుతోంది అనేకత్వము అనే మాట వినబడుతోంది బంగారం అంటే ఏకత్వము అని ఆభరణములు వినబడుతోంది ఇప్పుడు ఇక్కడ అనేకత్వమే సత్యము అని ప్రతిపాదించటానికి ఆ దృష్టాంతం చెప్తున్నారా లేక ఏకత్వము అనేకత్వము భాషించినా ఏకత్వమే సత్యము అని చెప్పడానికి ఆ దృష్టాంతం చెప్తున్నారా ఎలా ఎలా అనిపిస్తోంది మీకు అది ఏకత్వం అని ఆ దృష్టాంతం తీసుకుని అదిగో ఒకే బంగారం నుంచి అనేక ఆభరణములు వచ్చినట్లుగా ఈ జీవులందరూ వేరు వేరు అని ఎవడైనా వ్యాఖ్యానం చేస్తే వాడిని ఏం చెప్పమంటారు తర్వాత ఈ ఆభరణాలు ఎలా పుట్టాయో చెప్పడానికి చెప్పారు ఆ దృష్టాంతము ఉత్పత్తి మొదలైన చెప్పడానికి ఉత్పత్తి చెప్పడానికి ఆ దృష్టాంతం చెప్పలేదు భేదం చెప్పడానికి చెప్పలేదు పుట్టింది ఆభరణం పుట్టిందని చెప్పడాని కోసం చెప్పేది దృష్టాంతం కాదు ఆభరణాలు రియల్లీ భిన్నములే అని అనే ఆ దృష్టాంతం కాదు ఆ ఉత్పత్తి అదులు తప్ప పాయింట్ కానీ కాదు అసలు అది దట్ ఈజ్ ఇన్సిడెంటల్ అదేదో కాంటువల్గా అలాగేతారు భేదము అనుభవానికి వస్తున్నది కల్పితము అయథార్థము అనే ఆ యొక్క ప్రయోజనం ఇక రెండో దృష్టాంతం మహాజ్ఞ నుండి నిప్పురమ్మలు నుంచి జీవులు అనే రెండో దృష్టాంతం ఈ దృష్టాంతం కూడా మహాగ్మి నుంచి నిపుణుమలు వేరువేరుగా ఉంటాయి వేరు భిన్న భిన్నంగా ఉంటాయి కాబట్టి జీవులు భిన్న భిన్నంగా ఉంటా అదే అదే దాని యొక్క అర్థం గుండెలు తీసిన బంకులు అయిపోయారండి వీళ్ళు ఈ శాస్త్రాన్ని డిస్టార్ట్ చేయటంలో అలా కనబడుతున్నాను మీకు ఆ దృష్టాంతం ఆ దృష్టాంతం ఎలా కనబడుతోంది ఈ నిపుణువలు వేరువేరుగా భాషించిన వాస్తవంలో పుట్టడానికి ముందు మహాగ్మితో ఐక్యమై ఉండేవి అవి ఏనాడు మహాగ్మి భిన్నంగా లేవు వేరువేరుగా భాషించటం అనేది కేవలము ఉపాధిని బట్టి వచ్చింది అన్నట్టుగా లేదా దృష్టాంతం లేకపోతే ఆ దృష్టాంతము నిపురమ్మలు మహాజ్ఞ నుంచి పుట్టే విధానాన్ని చెప్పడం కోసం చెప్పారు ఆ దృష్టాంతం అదే నిపురమ్మల పుట్టడం గురించి కానీ నిపుణముల అనేకత్వం గురించి కానీ కాదు ఆ దృష్టాంతం అది కాదు ప్రతిపాదించే పాయింట్ ప్రతిపాదించే పాయింట్ ఏమిటంటే ఈ ఉత్పత్తిలు ఇన్సిడెంట్ నిపురమల అనేకత్వము కల్పితము అవి మహాత్ముని కంటే భిన్నంగా లేవు అది ఆ దృష్టాంతముల యొక్క అభిప్రాయం ఇప్పుడు ఆ వాక్యం చూసుకోండి మీరు దృష్టాంత ఏకత్వ ప్రత్యయ ఆ ఏకత్వ దృఢం చేయటం కోసమే ఎన్ని దృష్టాంతాలు చెప్పారు ఏకత్వ ప్రత్యాన్ని దృఢం చేయటం కోసం నేను ఒక పద్ధతి కొంతమంది వేదాంతం చదవడానికి కూర్చుంటాను కూర్చుంటే ఏదో ఈ తప్లమసి ఆరోగ్య చంద్రోగ్యం ఇలాంటి రజు చదువుతూ ఉంటారు ఏదో ప్రసిద్ధమైనవి చదువుతారు లోతులుగా ఏం చదివారు ఊరితే పైపేం చదవడం ఏదో తప్లమసి ఏమో లేకపోతే హ్రహ్ మహాస్మి ఇలాంటి ఓ గంటసేపు పాఠం చదువుతారు గంటసేపు పాఠం అయితే ముందు పావు గంట శాంతి పాఠం తర్వాత పావు గంట శాంతి పాఠం వడిపట్టలు సంధ్యావంగా దాని చుట్టూ బోళ్ళంత కర్మకాండ పెడతారు కూడా పైగా కొద్ది మంచిదే చదివి ఆ చదివిన గంటసేపు ఏముంటుంది ఏకత్వం ఉంటుంది ఎందుకని శంకర భాష్యం చదువుతారు మంత్రాలు ఉపనిషత్ మంత్రాలు చదివితే ఏముంటుంది ఇంకా మరి ఏకత్వం ఉంటుంది కాబట్టి ఆ ఏకత్వాన్ని చదువుతారు ఆ చదవడం అయిపోయిన ఉండే పుస్తకం మూసి ఓ ఆచమనం చేసేస్తే ఏకత్వం ఆఖరు ఇంకా మళ్ళీ ఏకత్వం మాట ఎప్పుడంటే మళ్ళీ మొన్నాడు ఆచమనం చేసి మళ్ళీ భాష్యపాఠం మొదలుపెట్టినప్పుడే ఏకత్వం అంతవరకు మళ్ళీ ఏకత్వం ఉండదు పైగా ఏకత్వం ఉను ఉంటుంది లేనప్పుడు లేదు అలా కూడా కాదు భిన్నత్వమే సత్యము భేదమే సత్యము అన్నట్టుగా సంకల్ భావన భేదమే సత్యము అని ప్రతిపాదించుట మాట్లాడుట భేదమే సత్యము అని వ్యవహరించుట దీన్నే స్వామి రామతీర్థమన్నారు అంటే దీస్ గైస్ హ్యావ్ కన్వర్టెడ్ ద శృతి వన్నెస్ ఇన్ టు ఎ it has become a dead letter shruti is a dead letter and the uh, alkaism smritis have gained currency thereby making the shruti a dead letter yella like gante bharat pradeshallo ee ah uh, uh, uh, himachal pradeshu modalavetti prati state lo nu no, oka local satrap untadu satrap anta తిన్నదా పదం ఎస్ఏటి ఆర్ఏపి సత్రప్ లోకల్ సత్రప్ ఉంటాడు బీహార్ వెళ్ళారనుకోండి లాలూ ఉత్తరప్రదేశ్ వెళ్ళారనుకోండి ములాయం పంజాబ్ వెళ్ళారనుకోండి అకాలీదళ్ సో గో టు కలకత్తా వెళ్ళారనుకోండి మేడం మద్రాసు వచ్చారనుకోండి మేడం కేరళ వెళ్ళారనుకోండి అక్కడ లోకల్ యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఏదో లోకల్ పార్టీలు ఉంటాయి హైదరాబాద్ వచ్చారనుకోండి తెలుగుదేశం ఈ రకంగా ఎవరీ స్టేట్ నేషనల్ పార్టీస్ని డౌన్గ్రేడ్ చేసేసి ఈ లోకల్ సత్రప్స్ వీళ్ళు ప్రామినెన్స్లోకి వచ్చేసి అసలు సింగిల్ పార్టీ రూల్ అనేది భారతదేశంలో ఒకప్పుడు ఉండేదనే సంగతి కూడా మరిచిపోయాం మనం ఇది ఫర్గాట్ ఇట్ ఏదో ఒక పార్టీని ఎగ్గేది పాలించేది అనే సత్యాన్ని కూడా విస్మరించేసి ఇంకా అసలు పోల్యూషనే తప్ప సింగిల్ పార్టీలు ఉండవు సెంట్రల్ అంటే స్టేట్ అంటే మున్సిపాలిటీ కూడా పోల్యుషన్ అనేటువంటి వాతావరణంలో మనం ఉన్నాము ఈ ఈ వాతావరణంలో ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఏదైతే భారతీయ దేశ యొక్క దేశం సమగ్రత ఏకత్వము మొదలైనటువంటి మనందరినీ కలిపి ఉంచే ప్రిన్సిపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోరర్లెస్ డెడ్ లెటర్స్ కింద కన్వర్ట్ చేసేసి ఇప్పుడు మనందరం వేర్వేరు స్టేట్ల యొక్క ఒక ముద్ద అన్నట్టుగా తప్ప మనందరిలో ఎకట్లం అనేది ఉందా లేదా అనే డౌట్ వచ్చి మనకే డౌట్ వస్తుంది పై వాళ్ళకి డౌట్ వస్తుంది ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి ఫెలో అమెరికాని అనే స్పిరిట్ ఫెలో అమెరికాని వాళ్ళు న్యూయార్క్ వాడవచ్చు లేకపోతే క్యాలిఫోర్నియా వాడు కావచ్చు ఎక్కడ వాడైనా కావచ్చు ఫెలో అమెరికా అనే స్పిరిట్ ఉంటుంది తర్వాత ప్రెసిడెంట్ వచ్చేటంటే వీడు స్టేట్ నుంచి వచ్చాడనే మాట క్యాజువల్ రిఫరెన్సే తప్ప ఇదేమిటి హవాయి వాడు ప్రెసిడెంట్ అయ్యాడు న్యూయార్క్ వాడు అవ్వలేదు అనో లేకపోతే ఏమిటి క్యాలిఫోర్నియా వాడయ్యాడు మిడ్వెస్ట్ వాడు అవ్వలేదు ఏమిటి అనో ఇలాంటి అసలు ఇటువంటి సూచన ఈ వినే హింట్ యూ డోంట్ పాయ్ ఈవినే హింట్ యూ డోంట్ పాయ్ be more say casually that renal region belongs to los angeles and so casually they are not talking about los angeles walaki dakkesindi chance manak leku no it's not like that that fellow american and a spiritual very is fellow indian spirit fellow indian and spiritual unda ee maatane swami vivekananda prastavincharu చూడండి ఆయన ఎంత లోతుగా అధ్యయనం చేశారు ఈ సొసైటీ అని ఆ సొసైటీ ఫెలో అమెరికన్ అనే స్పిరిట్ నాకు ఇక్కడ కనపడింది ఇటువంటి స్పిరిట్ మనం ఇండియాలో తీసుకురావాలి ఫెలో ఇండియన్ స్పిరిట్ అని ఫెలో అమెరికన్ అనే ఇది వివేకానంద కానీ రామతీర్థ కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చెప్పారు ఎవరు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ యొక్క ఫోకస్ ఏకత్వం మీద ఉంటుంది మనందరం ఒకటి అన్నదాని మీద ఉంటుంది కానీ మనలో మన నిచ్చే వ్యవహారం ఎలా ఉంది మనందరం వేర్వేరన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నాం ఆ విధంగా శాస్త్రంలో కూడా ఉపనిషత్తుల్లోనూ అక్కడ కూడా మానవ మాతృలందరూ ఒక్కటి ప్రాణి మాతృలందరూ ఒక్కటి మనందరం కూడా ఒకే పరబ్రహ్మ నుండి బయటపడ్డ వాళ్ళము మన స్వరూపము ఆ పరమాత్మ ఎందు ఐక్యమే తప్ప మనం వాస్తవంగా ఇలా విడిపోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళని విడిపోయి పరమాత్మ నుండి విడిపోయి జగత్తు నుండి విడిపోయి అన్ని విధాలుగా ఐసోలేట్ అయిపోయి మనం ఉన్నామనేటువంటిది ఈ పెద్ద భ్రమ ఏకత్వమే సత్యము అని ఈ దృష్టాంతాలన్నీ ఆ విధంగా ఆ ఏకత్వ దారిధ్యాయ ఏకత్వ ప్రత్యయము ప్రత్యయము జ్ఞానము దర్శనము విషం ఒకటే సత్యము ఒక్కటే అనే విషం దానిని దృఢము చేయుట కొరకై ఇన్ని దృష్టాంతాలని శాస్త్రం చెప్తోంది అంతేగాని ఈ దృష్టాంతాలను పట్టుకుని ద ప్రాసెస్ ఆఫ్ బర్త్ అనో ఈ నిపుణువలు ఎలా పుట్టాయి అనో లేకపోతే నిపుణువలు భిన్న భిన్నాలుగా ఉన్నాయి కాబట్టి మనందరం కూడా భిన్న భిన్నమైన వాళ్ళమనో కానే కాదు ఏకత్వ ప్రత్యయములు దృఢము చేయుట శాస్త్రములో ఈ దృష్టాంతాలని ఉన్నాయి సైంధవ ఘనవత్ ప్రజ్ఞప్త్యకర నైరంతర్యావధారణాత్ కర్యావధారణాత్ ఏకైవా అనుద్రష్టవ్యమితి చది తర్వాత సైంధవఘన దృష్టాంతాన్నిచ్చారు సైంధవఘన దృష్టాంతాన్నిచ్చి నీ స్వరూపము ప్రజ్ఞానము అని చెప్పారు ప్రజ్ఞప్తి లేక ప్రజ్ఞానము ఈ పదము చాలా ఇంపార్టెంట్ ప్రజ్ఞానం బ్రహ్మాని మహావాక్యం ఉన్నది ప్రజ్ఞానము అనేదాన్ని ఎలాగ తెలుగు చేయుట తెలుగులో ఎలా చెప్పడం దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పడం అంటే అవేర్నెస్ అని చెప్తాము అదే తెలుగులో తెలిస్తే ఇంగ్లీష్లో సెటిల్ అవుతుంది ఇంగ్లీష్లో సెటిల్ అయితే తెలుగులో కూడా సెటిల్ అవుతుంది ఏమి సమస్య కాదు ఈ ప్రజ్ఞప్తి లేక ప్రజ్ఞా ప్రజ్ఞానం అన్నది ఒక అన్న అన్న ప్రత్యయం నపుంసలింగం అవుతుంది ప్రజ్ఞప్తి అన్నది ఇంకో ప్రత్యయం అనే ప్రత్యయం అది ప్రజ్ఞప్తి స్త్రీలింగం అవుతుంది అర్థం ఒకటే ప్రజ్ఞానం ప్రజ్ఞప్తి దీన్ని నేను జాగ్రత్తగా పరిశీలించాను ముదిగొండ వెంకటరామశాస్త్రి గారిని ఒక పెద్ద వేదాంత విద్వాంసులు ఉండి వర్షపుడు లేరు ఆయన ఈ ప్రజ్ఞప్తి అనే పదాన్ని తేలివి అని అనువాదం చేశారు ఆయన చేసేదంటే అది ఒక అథెంటిక్ అందుకోసం నేను మీకు మనం చేస్తున్నాను ఇంకా మనము దాని గురించి ఇంకా సందేహించను కల ఎరుక అని కూడా మనం పెట్టుకోవచ్చు ఆయన ఎరుక అన్నట్టుగా నాకు అక్కడ నాకు ఎరు తెలివి అన్నది కొంచెం ఒక స్టాండర్డ్కి చెందిన పదం ఈ ఎరుకా అన్నది కైండ్ ఆఫ్ ఫోక్ ఫ్లోర్ వర్డ్ ఇట్ ఈస్ ఈ ఎరుకా అన్నది వేమనామదులైన వాళ్ళందరూ వాడారు కాబట్టి అది ప్రజ్ఞానం ఈ ప్రజ్ఞానానికి డెఫినేషన్ ఉంది విద్యనంజ స్వామి వాళ్ళు ప్రజ్ఞానానికి డెఫినేషన్ ఇచ్చారు ఏమనిచ్చారంటే దేనితో నీవు చూపు ద్వారా రూపములను తెలుసుకుంటున్నావో దేనితో చెవి ద్వారా శబ్దములను తెలుస్తున్నావో దేనితో మనస్సు ద్వారా సంకల్పిస్తున్నావో దేనితో బుద్ధి ద్వారా నిశ్చయాత్మకమైన ప్రచయాలను చేస్తున్నావో అదిగో అధిప్రజ్ఞానము అని చెప్పారు అధిప్రజ్ఞానము అని చెప్పారు శంకరులు దీని చర్చ చేస్తూ ఓ పూర్వపక్షం లేవని చెప్పారు అలా చెప్తావు నేను దేంతో ఏది చేస్తారో అని నేను అడగట్లా నాకు ప్రజ్ఞానం అంటే అనే దృష్టాంతం ఏంటంటే యథా ఘోషం కాబట్టి ఆవు ఉంటుంది నాకు ఆవుని చూపించమంటే ఆవుకి గంగడోలు ఉంటుంది తోక ఉంటుంది ఈ కథలన్నీ నువ్వు నాకు చెప్పద్దు ఏముంటాయో ఉంటాయి ఆవును పాలిస్తుంది అవన్నీ కథలు నాకు చెప్పదు నువ్వు ఆవుని కొమ్ము పట్టుకుని నాకు చూపించింది ఇది కొమ్ము పట్టుకుంటారు ఆవును కొమ్ము పట్టుకుని ఆ తలకాయ ఇవ్వ తిప్పకుండా కొమ్ము పట్టి ఇదిగో ఇది ఆవు నేను ఖరీదంతా కావాలా కొనుక్కుంటావా అని అలాగే మాట్లాడతారు కానీ ఆవుంటుంది పాలిస్తుంది తోక ఉంటుంది ఇలాగ మాట్లాడతాం అలాగే నాకు ప్రజ్ఞానం అంటే ఇదిగో ఇది ప్రజ్ఞానము అని అని పొరపక్షం అంటే ఒక శంకర్లు అంటారు అలా ఇదిగో ఇది అంటే అది చూపుకైనా విషయం కావాలి చెవికైనా విషయం కావాలి మనస్సుకైనా విషయం కావాలి కానీ ప్రజ్ఞానము డే దేని వలన చూపు చూస్తుందో చెవి వింటుందో మనస్సు మననం చేస్తుందో అది ప్రజ్ఞానము కాబట్టి నీకు గోచరించి చెవుట కుదరటో చెప్తారు చెప్పి ఇంకా ఉంది అక్కడ చర్చ ఇది ఎక్కడ చాలా బృహదారంకంలోనే ఎక్కడో ఉంది ఎక్కడో నాకు గుర్తులేదు బృహదారంకంలో బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఉంది కూడా ఉండి కాబట్టి అది ప్రజ్ఞానము ఆ ప్రజ్ఞానము నీ స్వరూపము ఇప్పుడు ఈ ప్రజ్ఞానము నిరంతరము నిరంతరము అంటే ఆ ప్రజ్ఞానంలో ఇప్పుడు చూపు వినికిడి అని భేదాలు కనపడుతున్నాయిగా ఇప్పుడు దేంతో చూస్తావో దేంతో వింటావో అంటే అంటే ఆ ప్రజ్ఞానంలో మళ్ళీ ముక్కలు వచ్చాయా వినేదే ప్రజ్ఞానం వేరే చూసే ప్రజ్ఞానం వేరే అలా ముక్కలు వచ్చాయా లేవు నిరంతరము అలా ముక్కలు రాలేదు మరి మొక్కలు వచ్చినట్టుగా అనిపిస్తోందే చూపు వేరు వినికిడి వేరు అంటే మరి ముఖలు వచ్చినట్టు అనిపిస్తోందే అంటే సైంధవఘనవత్ ఇది మైత్రేయీ బ్రాహ్మణంలో వచ్చింది సైంధవఘన దృష్టాంతము అక్కడ ఆ చాలా కాషస్గా అర్థం చేసుకోవాలి మీరు ఆ దృష్టాంతాన్ని మీకున్నటువంటి లౌకిక పరిజ్ఞానాన్ని దానికి అప్లై చేసి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే శంకర్లు ఓ సెన్స్లో అదృష్టాంతాన్ని చెప్పారు శృతి అదృష్టాంతం అలా చెప్పింది ఆ సెన్స్ను అర్థం చేసుకోవాలి అక్కడ అభిప్రాయం ఎలా ఉంటుందో మీరు నీళ్లు ఎగిరితే ఉప్పు బయటపడింది అవలా అవన్నీ వద్దు అది అక్కడ అదృష్టాంతం ఎలాగంటే సింధు జలాన్ని తీసుకుంటారు అంటే సముద్ర జలాన్ని తీసుకుంటారు సముద్ర జలము ఒక్క ఏకరసమా ఆయన అంతరములు గలదియా ఏకరసము అంటే పైన కానీ మధ్యలో కానీ కింద కానీ ఇటు లెఫ్ట్ కానీ రైట్ ఎక్కడ చూసినా అది ఏమిటది ఉప్పు నీరు ఏకరసము అటువంటి ఏకరసమునందు వేడి తగిలినప్పుడు అంటే ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తున్నారు వేడి తగిలినప్పుడు అది అనేక అన్నట్టుగా లేదా నిరంతరమైన సముద్ర అంతరములు గలడియా అన్నట్టుగా కనపడుతుంది ఎప్పుడు దాని నుంచి ఒక క్రిస్టల్ బయటపడుతుంది సైంధవ ఘనము ఉప్పు క్రిస్టల్ ఘనం అంటే క్రిస్టల్ ఉప్పు కణిక బయటపడుతుంది బయటపడేప్పటికీ మనకి అవనిపిస్తుంది ఇదిగో ఇది సైంధవ జలము ఇది ఇది ఉప్పు నీరు ఇది ఉప్పు కణిక దానికంటే ఇది భిన్నము అనేటువంటి భేదభావన మనకి కలుగుతుంది దాన్నే కిలయభావము అంటారు అంటే అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఉప్పు నీరు ఒకచోట క్రిస్టలైజ్ అయ్యి ఆ సర్వం నుంచి విడిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది ఆ సర్వం నుంచి విడిపోయినట్టుగా అనిపించడం చేత ఇప్పుడు ఈ సైంధవఘనమునందు పరిచ్ఛేదము అంటే అల్పత్వము నెంబర్ వన్ ఆ సర్వమునందు నైరంతర్యము యొక్క నైరంతర్యానికి విఘాతము అంటే దానికి బ్రేక్ వచ్చింది ఇంతవరకు ఏకరసం ఏకరసం ఏకరసం ఇంక ఇప్పుడు ఏకరసం కాదు లిక్విడ్ పోయి సాలిడ్ వచ్చింది ఇదేదో వేరే డిఫరెంట్ మళ్ళీ ఇక్కడ ఏకరసము మధ్యలో అంతరమున్నది అనేటువంటి అంతరము కలిగి ఉంటా అంటే భేదబుద్ధులు భేద దృష్టి అనమాట ఇదిగో ఇన్ని మీకు కనపడుతున్నాయి కానీ మీరు ఆ ఉపకృష్టలు పైకి తీసి ఇది భిన్నంగా ఉన్నట్టు అనిపించింది కదా మీరేం చేస్తారంటే మళ్ళీ ఇంకొంచెం సముద్రపు నీళ్లు తీసుకొచ్చి ఉపకృష్టలు వేసేసి కలిపేస్తున్నా ఏమవుతుంది కలిసిపోయింది నైరంతర్యంలో పడిపోతుంది ఈ అంతరాలు ఏమి కనపడదు ఈ కిల్యభావము అంటే సపరేట్నెస్ ఐసోలేటెడ్నెస్ అది కూడా ఉండదు ఏకమైపోయి అది దృష్టాం అలాగే ఈ ప్రజ్ఞప్తి తెలివి ప్రజ్ఞానము ఈ ప్రజ్ఞానము నీకు ఎలా అనుభవానికి వస్తుంది కిల్యభావ విశిష్టంగా అనుభవానికి వస్తుంది నేను సపరేట్గా ఉన్నాను కిల్యభావంలో ఉన్నాను విడిపోయి ఉన్నాను అన్నట్టుగా మీరు తెలివి అన్నది అనుభవమే మీరు తెలివి అవునా కదా అవును మేము తెలివి అంత మాత్రం వాడు తెలియాలి కర్మచుడు ఉంటాడనుకోండి నువ్వు తెలివి ఏది స్వరూపం అంటే వాడు ఒప్పుకూడదు కుమారుల హోట అభయ తెలివి కాదు కర్మ స్వరూపం ముందు కర్త తర్వాత జ్ఞానం ఎందుకంటే జ్ఞానం కర్మకు అంగం కర్మా కర్మాంగం జ్ఞానం వ్యర్థం ఆయన దృష్టాంతం చెప్పాడు దక్షిణ ఉత్తర దిక్కులో ఎక్కడికో పోతే మేరు పర్వతం ఉంటుంది అది చాలా గొప్పగా ఉంటుంది అని మీరు శ్లోకం చెప్తారు ఆయన ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు పనికి వస్తుంది అని అడుగుతాడు అంటే ఎందుకు పనికిరాడు ఏమిట అక్కడ మేరు పర్వతం ఉందని చెప్తున్నాను ఏవి అలాగే అడ్డగోలుగా ప్రశ్న అడుగుతూ ఉంటే అడ్డగోలు కాదు ఇప్పుడు నేను లేచి సంధ్యావనం చేసి అగ్నిహోత్రం చేయాలి ఇప్పుడు నువ్వు చెప్పిన నవర్మేషన్ ఈ సంధ్యావందనానికి కానీ అగ్నిహోత్రానికి కానీ అంగం అవుతుందా అంటే అంగం దానికి అంగం కాదు అయితే అది వ్యర్థము అంట ఏదైతే కర్మకు అంగం కాదో ఆ జ్ఞానము వ్యర్థము అని చెప్పి నేను నీకు అలాంటి జ్ఞానాలు కావటే కొన్ని చెప్తాను పట్టుకెళ్ళను దృష్టాంతాలు ఇస్తాడు ఏమిటి మా ఊళ్ళో ముసలి ఎద్దు దానికి పెద్ద గంగడోలు అది వయస్సు మళ్ళీ పోయి దానికి ఆ గంగడోల మీద పుండు పడింది దాని మీద ఈగలు వాళ్తున్నాయి అని ఒక శ్లోకం చెప్తాడు చెప్పింది కొట్టుకెళ్ళు ఇది ఏం చేసుకుంటామో చేసుకో అంటే దాన్ని ఏం చేసుకుంటాహ అదే కాబట్టి జ్ఞానం అంటే ఒకటే కర్మకాజ్ఞయం కావాలి తప్ప ఇండిపెండెంట్గా జ్ఞానము వేస్ట్ అని చెప్తాడే కాబట్టి అసలు ముందు మీరు ఆ కర్తృత్వం నుంచి బయటపడి తెలివియే నా స్వరూపము అని అంతవరకు రావాలి మీరు వస్తే అంటే దేహాభిమానం పోయి దానికి అతీతమైనటువంటి ఆ తెలివి నా స్వరూపము నేను చైతన్య స్వరూపుడను అని తెలుసుకుంటే ఇప్పుడు ఆ తెలివి అది సైంధవఘనంలాగా సపరేట్గా పరిచ్ఛన్నమైనట్టుగా కనపడుతోంది నేను తెలివి సరే ఆ తెలివికి ఇది ఒక కవర్ ఉందిగా తెలివికి కవరు వేసినట్టుగా ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఎక్కడికక్కడ ఆ తెలివి మీద ఒక కవరు వేసేసినట్టుగా ఆ తెలివిని పరిచ్ఛన్నం చేస్తూ దానికి ఒక నామరూపాలను అంటగడుతో కనబడుతున్నాయి కాబట్టి ఆ తెలివి ఎందు నాకు పరిచ్ఛేదం అనుభవానికి తర్వాత భేదం అనుభవానికి ఇక్కడ తెలివి వేరు అక్కడ తెలివి వేరు అన్నట్టుగా అప్పుడు అలాగంటే ప్రజ్ఞానము యొక్క ఆ భేద దృష్టిలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి సైంధవ ఘన దృష్టాంతం చెప్పి ఈ సైంధవ ఘనము సెపరేట్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది వాస్తవానికి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ సముద్రపు నీటిలో వేసి కలిపిస్తే కలిసిపోతున్నాయా అలాగే నేను సపరేట్గా ఉన్నాను అనే భ్రమను నీవు తొలగించి ఆ సర్వంలో నిన్ను నీవు విలీనం చేసుకో నువ్వు విలీనమైపోతావు దాని పేరే ప్రజ్ఞానం బ్రహ్మ మహావత్వం తత్వమశీల అదే ఆయన ప్రస్తావించారు ఇప్పుడు చూడండి సైంధవ ఘనవత్ అంటే ఉప్పు కణికవలే ప్రజ్ఞప్తేకరస నైరంతర్యావారణాత్ అంటే ప్రజ్ఞప్తి అంటే ప్రజ్ఞానము ఏకరసము అంటే అది జీవప్రజ్ఞానం వేరు ఈశ్వర ప్రజ్ఞానం వేరు అనే ఆ విధంగా అది అది ఏకరసము నిరంతరము అంటే ప్రజ్ఞానంలో ఇక్కడ దాకా దేవుడి ప్రజ్ఞానము ఇప్పుడు ఈ ఉప్పుకనికొచ్చింది ఇది జీవుడు అటువంటి అంతరమేమీ ఉండదు అది నిరంతరము అని నిశ్చయంగా మనకి మైత్రేయీ బ్రాహ్మణులు చెప్పారు తర్వాత ఏకధైవా అనుద్రష్టవ్యం ఈ తీ అని కూడా చెప్పారు ఏమని చెప్పారంటే చూడు నువ్వు ఏకథా అనుద్రష్టవ్యం అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశానంతరం అని అర్థం అణు అనుకుంటే తరు పశ్చాత్ తరువాత లేని తరువాత నువ్వు శాస్త్రాన్ని చదువు శ్రవణం చేయి ఆచార్యుల దగ్గర ఉపదేశం శ్రవణం చేయి చేసినట్లయితే నౌ యు ఆర్ రెడీ ఫర్ వాట్ ఏకథా ద్రష్టవ్యం ఆ ఏకత్వాన్ని దర్శించు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇదిగో నవగ్రహాలు అదిగో విఘ్నేశ్వరుడు ఇదిగో వెంకటేశ్వర స్వామి అదిగో జయ విజయులు కాపలా ఉంటారు జయ విజయులు కాపలా పెడతారు నేను ఒకటి దేవాలయానికి వెళ్ళాను దేవిజీయులు కాపలా ఉన్నారు ఇటు చేయడం ఇటు చేయడం ఆ దేవిజీవుల చుట్టూ ఈ జాలి వినప జాలి వేసి తాళాలు వేసి పెట్టాను నేనున్నాను విష్ణువుకి ఎలాగ తాళాలు వేశారు కదా మరి జైవిజీవులకు కూడా తాళాలు ఏమిటి ఏమి లేనడిగా అంటే అంతకు ముందున్న జైవిజీలు బొమ్మలేవడం పట్టుకుంటారు బొబ్బలు తీసుకెట్టి పెడతాము అవి సిమెంటువే అయినా బరువే ఉన్నా వాళ్ళు వచ్చేసి అర్ధరాత్రి వచ్చేసి వాటిని ఏమో సిమెంట్ని కూడా అడిగించి దంపేసి అదేమో గోడ దాటించేసి కొట్టుకుపోతున్నారండి అలా అయింది ఎవరు ఏం చేసుకుంటారు ఏం చేయాలి అందుకోసం వాటి కాపలా కోసం సో విష్ణువు కాపలా జేవిజీయులు కాపలా పూజారి గారి తాళాలు పెట్టి ఈ తాళాలు ఉంటాయి సమ్ యూస్లెస్ లాక్స్ ఉంటాయి మామూలుగా మీరు ఇవి కిరాణా షాపుకి వెళ్తే కనపడతాయి ఇంత ఉంటాయి దాని పేరేమిటి ఒక పెద్ద బోర్డుతో ఉంటుంది ఆ బోర్డు పెట్టి ఉంటుంది ఒక తాళము ఇత్తడి కప్ప తాళము దానికో రెండు చెవులు ఏదో మొత్తం అలాంటి లాక్కేదో ఒకటి అది నేను చిన్నప్పటి నుంచి అవే చూస్తున్నా అది ఇంత లాభం మీరు కొన్ని తీసుకొచ్చి వేసిన ఈ కటింగ్ ఏది ఉంటుంది అలా వాడు అక్కడ కూర్చుని అక్కడ బతికిలబడి చక్కగా కూర్చొని చీకటి రాత్రిలో అక్కడ కూర్చొని ఆ తాడకప్పు అలా చేతో పట్టుకుని ఏదో ఇలా ఇల్లా కడు ఇలా ఇలా ఇలా అనుకుంటే ట్వంటీ మినిట్స్ లోపల అది కూడా మీ చేతిలో కాబట్టి అలాంటి లాక్లు వేసి పెట్టారు దేవిజేయులు ఎందుకు చేసిపోయారు తెలియదు సో అలాంటి దేవిజీయులు లోపల విష్ణువు ఇటు పక్కన దేవి అటు ఇంకో దేవి అని ఈ భేదమంతా ఇదంతా సత్యం అనుకోకండి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా ఈ భేదమంతా సత్యము అని ఇస్ నాట్ ది వే టు లుక్ అట్ ద ట్రూత్ సో ఎలా చూడమంటారు ఏకధైవ అనుద్రష్టవ్యం ఈ దేవాలయంలో ఉండే దేవతలన్నీ నామరూపాలు వేరే కానీ ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు అని చూడు అక్కడ శ్రీలైర్ తర్వాత వీధిలోకి రా వీధిలోకి వస్తే ఇవ్వ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు పంజాబీలు మద్రాసీలు పురుషులు స్త్రీలు అన్ని భేదాలు కనపడతాయి ఈ భేదాలన్నీ కల్పితము ఉపాధిని బట్టి వచ్చినవి ఒకే పరమాత్మ అందరి ఉన్నాడు అని దర్శించు సో ఆ విధంగా పంచభూతములను దర్శించు ఆ పంచభూతములలో ఏకత్వం ఒకే ఈశ్వరుడు పంచభూతములుగా ఉన్నాడని దర్శించు వేరెవరు వెనవర్ ఓ పాట ఉంది వేనవర్ వేరెవర్ అంటే ఒక పాట ఒకటి ఉంది ఎవరెవరు పాట విన్నారా లేదు అయ్యో మీకంటే నేనేమయ్యా షకీరా అనే పేరు విన్నారంట అది విన్నారా నా ఆవిడ పాడింది ఆ పాట చాలా బాగా అది చాలా ఆవిడికి పాపులారిటీ వచ్చిన పాట అదే మొత్తం పాట తర్వాత పాటలు వచ్చాయి వేదవన్ వేనావా అని పాడుతున్నారు వేదవన్ ఏకత ఏకత్వాన్ని దర్శించాలి ఏకదైవ అనుద్రష్టవ్యం అని శృతి చెప్తోంది కాబట్టి అలాగా మీరు ఏకత్వ ప్రచయాన్ని దృఢం చేసుకోవడం అవసరం తప్ప ఈ భేదములన్నీ చెప్పారు కాబట్టి ఇదే సత్యం అని అనుకోవడం తప్పు ఎది చ బ్రహ్మణ చిత్రపటవత్ వృక్షసముద్రాదివచ్చ విచిత్రత విజిగ్రాహయిషిత ఏకరసం సైంధవఘనవత్ అనంతరమాహ్యోపసమహరిష్య ఏకైవానుద్రష్టం ఇది ప్రాయోక్ష్యత ఇవన్నే లూ క్రియాతిపత్తం డలాగా ఎలాగంటే ఇక్కడ చూడండి నో న ఉపసమహరిష్యత్ అది అది అహరిష్యత్ ఉపాసం ఉపసర్గలు అహరిష్యత్ అహరిష్యత అహరిష్యన్ ఋంగ్ అలాగే ప్రాయోక్ష్యత ఆత్మనేపథంలో లృంగ్ కఠినమైన ప్రయోగాలు రా ఉపసర్గ అయోక్ష్యత అయోక్ష్యత అయోక్ష్యంత అది నారాయణం కూర్చోవాలి కాబట్టి అవి రుంగు ప్రయోగాలు రుంగు ప్రయోగాలంటే ఇంగ్లీష్లో హ్యాడ్ ఇట్ బీన్ అలాగంటే ప్రయోగం సబ్జెక్టివ్ మూడ్ ఎలాగంటే హ్యాడ్ దేర్ బీన్ గుడ్ రేన్స్ వీ వుడ్ నాట్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అంటారు కానీ అది అది ఉంటే ఊహ అది జరిగిన పరిస్థితి ఏమిటి దేర్ వర్ నో గుడ్ రైమ్స్ దేర్ ఈ షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అది ఉన్న పరిస్థితి ఇది ఉన్న పరిస్థితి మీద వీడు ఊహ చేసుకుంటాడు ఏమని హ్యాడ్ దేర్ బీన్ గుడ్ రైమ్స్ దేర్ దేర్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ షార్టేజ్ అలాంటి యూసేజ్ ఇంగ్లీష్లో వర్ఐ కింగ్ ఐ వుడ్ హ్యావ్ బ్యాండ్ దిస్ ఆర్ If you are prime minister, what will you will do? Anya high school lo debate peter. If you were the prime minister, what would you do? I will debate peter. Okata no enjippe gantai? Nehru garu kalam lo, Nehru prime minister. If I were the prime minister, I would, I would um, try for... Uh, recognition of India as a permanent member in security council, and you present it. Now what do you present? You present it. I will declare one show free in all cinema theaters for high school students. And you present it, you present it. Okay? You present it. You present it. You present it. You present it. You present it. You present it. You present it. ఈ రెండో వడి హై స్కూల్ స్టూడెంట్స్కి ప్రయోజనం చెప్పినప్పుడు హెడ్ మాస్టరు నవ్వుకున్నారు యూట్రామోహన్ అని చెప్పి ఎందుకంటే వాటి సంస్కారం అలా ఉందన్నమాట అనివే మీకు రుంగు ప్రయోగాలు ఎలా ఉంటాయని చెప్పడం కోసం చెప్పాను సో ఇప్పుడు ఇక్కడ శంకర్లు అటువంటి లొంగు ప్రయోగం ఒకటి ప్రయోగిస్తున్నారు అది మీకు ఆ లంగు ప్రయోగం అలాగే చెప్తుంది బ్రహ్మ అనేకము బ్రహ్మ అయితే చిత్రపటము అంటున్నారు చిత్రపటము అంటే సినిమా స్క్రీన్ అనుకో సినిమా స్క్రీన్ అనుకోండి ఆయన దృష్ట అంత ఉంచారు సినిమా స్క్రీను మీద ఒకటి ఉందా అనేకం ఉన్నాయా అనేకం ఉన్నాయి ఎలా అయితే సినిమా స్క్రీన్ అనేకము గలదియో అలాగే పరబ్రహ్మ కూడా అనేకములు ఉన్నాయి తర్వాత అంటే జీవత్వ జీవులందరూ అనేకము భిన్నములు బ్రహ్మ కంటే భిన్నములు అని ఇంకో రెండవ దృష్టి సముద్రం సముద్రము అనేకము సముద్రములో అలలు వేర్వేరుగా ఉంటాయి ఉదాహరణకి పసిఫిక్ సముద్రం యొక్క అలలు ఓలా ఉంటాయి అట్లాంటిక్ అలలు ఇంకోలా ఉంటాయి ఇండియన్ ఓషన్ అలలు ఇంకోలా ఉంటాయి భిన్న భిన్నంగా ఉంటాయి పూజ స్వామికి దృష్టాంతం చెప్పారు ఒకసారి ఇండియన్ ఓషన్ అలా అలా వెళ్ళి వెళ్ళి అలా అట్లాంటిక్లోకి వెళ్ళింది అయితే అక్కడ అట్లాంటిక్ అలా అలాంటే తరంగం అట్లాంటిక్ తరంగము వేలమొహం వేసుకునింది ఇక్కడ ఈ ఇండియన్ ఓసన్ తరంగము చాలా ఉత్సాహంగా ఉంది అంటే అప్పుడు అట్లాంటిక్ తరంగం అడిగింది నువ్వేమిటి ఎక్కడి నుంచో పైనుంచి వచ్చావా మేము అట్లాంటిక్ ఓసం తరంగ లేవే నువ్వు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చినట్టు ఉన్నావే అంటే అవును ఇండియన్ ఓసం నుంచి వచ్చాను అని చెప్పింది అలా అవును ఏమిటి అంత ఉత్సాహంగా ఉంటున్నావు మేము అప్పుడప్పుడు పార్టీ ఉన్న రోజు ఉత్సాహంగా ఉంటాం మిగతాప్పుడు ఏదో మో రోజుగా పోతూ ఉంటాము నువ్వు అలా అంత ఉత్సాహంగా ఉన్నావేమిటి అని అడిగింది అట్లాంటిక్ ఈ స్వామీజీ చెప్తారు ఓ పావుగ సేపు చెప్తా అంటే ఏముంది వచ్చిపోతూ ఉంటాయి ఈ పార్టీలు ఈ సుఖాలు ఈ దుఃఖాలు వీటిలో ఏమీ సారం లేదు నా స్వరూపము సముద్రం కంటే భిన్నంగా ఇప్పుడు లేనే లేదు కాబట్టి నేను నా పరిస్థితిని చూసి దుఃఖించడం కంటే నా స్వరూపాన్ని గుర్తు చేసుకుని ఉల్లాసంగా ఉంటాను అని చెప్పి అని చెప్తే అట్లాంటి అదేమిటది పరిస్థితి వేరు స్వరూపం వేరా అని అడిగింది అవును పరిస్థితి వేరు స్వరూపం వేరు ఇప్పుడు నువ్వు పరిస్థితిలో ఉంటావు సుఖ ఉంటావు నిద్రపోతావు ఆ సుఖ పరిస్థితి ఇంకో రోజు దుఃఖ ఉంటావు నిద్రపోతావు దుఃఖ పరిస్థితి జారిపోతుంది నువ్వు ఉన్నానే ఉన్నావు ఈ పరిస్థితులకు అతీతంగా నిద్రపోయింది నువ్వే కదా పరిస్థితులు వేరు నువ్వు వేరు అంటే అట్లాంటి కళ ముక్కు వెయ్యి వేలేసుకుని అబ్బో మాకు ఎప్పుడూ చెప్పలేదే నువ్వు ఎక్కడ లేనివసరం ఓరియంటల్ స్టఫా ఇది అని అడుగు అడిగితే అవులు ఇది ఓరియంటల్ స్టఫ్ ఓరియంటల్ నాలెడ్జ్ అయితే ఐ వాంట్ టు లెర్న్ ఓరియంటల్ అని అట్లాంటి అంటే సరే వచ్చి క్లాస్కి వచ్చి శ్రవణం చేయి అని ఇది అట్లాంటిక్ అలా పెసిఫిక్ అల కాదు అట్లా ఇది ఇండియన్ ఓషన్ అలా కాబట్టి సముద్రంలో అలవలు వేరువేరుగా ఉంటాయి అలాగే దేవులు వేరుగా ఉంటారు జీవులు వేరుగా ఉంటారు అది ఇంకో దృష్టాంతం ఇంకోటి ఏమిటంటే సో ఇలాగ ఆదిశబ్దం చేత నిపురవులు వేరుగా ఉంటాయి మహాజ్ఞ వేరుగా ఉంటుంది తర్వాత ఈ పుట్టుకన్నీ ఉంటాయి ఇప్పుడు అలవలకి పుట్టుకలు నిచ్చుటలు నాశనాలు ఉంటాయి ఉంటాయి అలవలు పుట్టుతూ ఉంటాయి పోతూ ఉంటాయి మళ్ళీ కొత్త కొత్త అలలో పుడతాయిపోతాయి కాబట్టి ఈ పుట్టడాలు ఇవన్నీ కరెక్టే ఈ భేదము ఇదంతా కూడా కరెక్టే అదే మనకి బోధించటము శాస్త్రము యొక్క తాత్పర్యం అయ్యుంటే ఇఫ్ దట్ వర్ ది మెసేజ్ ఆఫ్ ది శాస్త్ర దెన్ శాస్త్రము సైంధవఘన దృష్టాంతం చెప్పి ప్రజ్ఞప్తి దాంట్లో లోపలా బయట అనే తేడాలు లేవు అనంతరం అవాహ్యం అని ఉపసంహారం చేస్తుందా చేసి ఉండేది కాదు ఏకదైవానుద్రష్టవ్యం అని సలహా ఉండేది కాదు అని ఆ వాక్యం తెలిసిపోయిందండి ఇప్పుడు చూడండి ఒకసారి అనండి ఏదీక బ్రహ్మణ చిత్రపటవత్ అంటే సినిమా తేరాలే వృక్షవతి అంటే వృక్షము సముద్ర ఆదివతి అని ఉంది కదా చెట్టు వలె చెట్టు ఎలాగా చెట్టు ఉంటుంది దాంట్లో కొమ్మలు వేరు మళ్ళీ ఉపశాఖలు వేరు ఆకులు వేరు పువ్వులు వేరు పిందెలు వేరు పళ్ళు వేరు కాయలు వేరు టెంక వేరు గింజలు వేరు వేళ్ళు వేరు భిన్న భిన్నములు చెట్టు ఆ రకంగా సముద్రాదివచ్చ సముద్రాదివచ్చ సముద్రము చాటు దృష్టాంతాల వలే ఉత్పత్నేక ధర్మ విచిత్రత ఈ తరంగములు ఈ నిప్పురములు వీటన్నిటికీ కూడా పడతాయి బిత్తుతాయి వేరువేరు సమయాల్లో పుడతాయి వేరువేరు వేరు పుడతాయి చిన్న పెద్ద విచిత్రత అంటే వెరైటీ